భూమిలో కూడా ఆకాశం అలాగే అవే పంచభూత తత్వాలతో తయారైనటువంటి ఈ శరీరంలో కూడా అవే లక్షణాలు అదే ఆకాశం ఉంది జాగ్రత్తగా శబ్ద తన్మాత్రని అనుసంధానం చేసి ఇక్కడ పుట్టిన మంత్రాలు ఉంది సప్త కోటి మహామంత్రాలు పుట్టినాయి శబ్దతన్మాత్రను అనుసంధానం చేసి పంచభూతాలలో ఉన్నటువంటి శక్తి సమన్వయీకరణ కోసమే మంత్రం మననా త్రాయతే ఇది మంత్ర ఈ శ్రద్ధ తన్మాత్రం ఎవరైతే మంత్రంగా మార్చుకుంటారో మననం చేయడానికి ఉపయుక్తంగా మార్చుకుంటారో మనసును జయించడానికి మనోజయాన్ని సాధించడానికి వాడతారో వాళ్ళు మునులు మౌనం వస్తుంది వాడికి ఎందుకని మనసు పనిచేవి కాబట్టి మౌని ముని మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నవాడెవడో వాడు మనసు మనసును దాటిన వాడేవాడు వాడెవరు ముని బాగా గుర్తుపెట్టుకోవాలి అదే చిత్కళ దాకా అక్కడ దాకా ఆదిశక్తి దాకా వెళ్ళాడు అనుకోండి ఆయన ఋషి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్థాయి చక్కగా గుర్తిరగాలన్నమాట ఇలా జాగ్రత్తగా ఈ ఆకాశ లక్షణాన్ని లోపల బయట బహిరంతర్గతో అచ్యుత ఇప్పుడు మిగిలిన నాలుగు భూతాలు రావడం వలన ఆకాశాన్ని ఏమైనా తొలగించిన అవి తొలగించలేదుగా ఆకాశం ఆకాశంగానే ఉంది ఆకాశమేమి తగ్గలేదు ఆకాశం ఏమి పెరగలేదు మిగిలిన నాలుగు భూతాలు గాలి నీరు నిప్పు భూమి రావడం వలన ఆకాశం ఏమైనా తగ్గిందా తగ్గలేదుగా అలాగే నీ లోపల పంచభూత తత్వాలు పనిచేస్తున్నాయి మిగిలిన నాలుగు తత్వాలు పనిచేసినప్పుడు ఏమైనా ఆకాశతత్వం సంకోచ వ్యాకోచాలకు గురైందా తగ్గిపోయిందా పెరిగిందా తగ్గలేదు పెరగాలేదు కాబట్టి బహిరంతర్గతో అచ్యుత్యుతి అంటే నాశనము కదలిక సంకోచ వ్యాకోచములు స్పందన ప్రతిస్పందన ఇన్ని అర్థాలు ఉన్నాయి అచ్యుతికి వాడు సంకోచించలేదు వ్యాకోచించలేదు వాడు స్పందించలేదు ప్రతిస్పందించలేదు వాడు తగ్గలేదు పెరగాలేదు శించలేదు రాలేదు పుట్టలేదు పోలేదు ఎవరు ప్రత్యేగాత్మ జాగ్రత్తగా ఈ ప్రత్యేగాత్మను లక్షించి ఇరవై ఇంద్రియాలను దాటాలి కూటస్థుడిని లక్షించి ఇరవై నాలుగు తత్వాలను అధిగమించి అధిష్టానంగా ఉండాలి కాని ఆశ్రయంగా ఉండకూడదు అరే నో నో ఎరే హేట్ ఫో